ఓకే అక్కడికి అక్షరం బ్రహ్మపరమం చెప్పి ఇంక ఇప్పుడు రెండో ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు ఈ రెండో ప్రశ్న సమాధానానికి వచ్చే ముందు భాగవతంలో ఒక శ్లోకము గలదు అక్షరం బ్రహ్మపరమం అనే దాని గురించే అక్కడ ఏమని చెప్పారంటే వదంతి తత్వ విద తత్వం ఎత్ జ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాని శబ్ద్యతే ఇప్పుడు పరబ్రహ్మ అన్నారు ఏమిటండి ఈ పరంబ్రహ్మ అంటే అది తత్వము తత్వం అంటే ఏమిటి ఇప్పుడు ఈ తత్వము అనే పదము యోగము అనే పదము అన్ని సందర్భాల్లో అన్నిటికీ పెట్టి ఎక్కడ పడితే అక్కడ వాడతారు ఇప్పుడు ధనయోగము అన్నారు అప్పుడు ఆ యోగం అనే ధనయోగము వాహన యోగము వివాహ అని ఇలాగ ప్రతిదానికి మన సంసారంలో ఉండే విషయాలన్నిటికీ యోగము పెట్టేస్తే దాంతో అసలు కర్మయోగం అంటే ఎవడికి ఏమీ తెలియని స్థితి నిర్మాణం అవుతుంది ఇది ఎలా అంటే హూ ఈజ్ స్పార్టకస్ అని అడిగాడు స్పార్టకస్ ఎవడు అని అడిగాడు ఒకడ వంద మంది ఉన్నారు వీళ్ళలో స్పార్టకస్ ఎవడని అడిగాడు అడిగితే స్పార్టకస్ చేయి పైకి లేపుదామని చూస్తున్నాడు ఎందుకంటే జైల్లో పెడతారు తీసుకెళ్ళి అప్పుడు ఆ వంద మంది ఆయా స్పార్టకస్ ఆయా అందరూ చేతులు పైకి ఎత్తారు ఎవ్రీబడి స్పార్టకస్ అప్పుడు వాళ్ళకి స్పార్టకస్సును పట్టుకోవడం చేత కాకుండా అయిపోతుంది ఆ రకంగానే ప్రతీదీ యోగమే చేసి పెడితే ఇంకా అసలైన యోగము మనం చేయజారిపోతుంది యోగము అనే పదం అలాంటిది అలాగే తత్వము ప్రతీది తత్వమే అయ్యప్పతత్వము కేశవతత్వము లలితాతత్వము శివతత్వము విష్ణుతత్వము రామతత్వము కృష్ణతత్వము సాయిబాబా తత్వము అన్నీ తత్వాలు చేసి ఇంకా అసలు తత్వం అంటే ఏమిటో తెలియకుండా తయారవుతుంది బోల్లండి ఆ పదం మీకు మనస్సులో బాగా గుర్తుండడం కోసం అలా చెప్పాను దాని ముందు మీరు ఒక నామధేయాన్ని పెడితే ఇంకా తత్వం ఎలా అవుతుంది అంటే ఏదో ఇంకా ఆ సెన్స్లో మనం తీసుకోవాలి ఏమైనా తీసుకోవాలంటే ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అయ్యప్ప ఈజ్ కాల్ అయ్యప్ప ఆల్ స్టోరీస్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సాయిబాబా ఈజ్ కాల్ సాయిబాబా అలా తీసుకోవాలి దట్ ఇన్ దట్ సెన్స్ వీ హెవ్ టు టేక్ కానీ ఇక్కడ అక్షరం బ్రహ్మపరమం తత్వం అన్నప్పుడు ఇక్కడ తత్వశబ్దానికి అర్థం అది కాదు ఇప్పుడు చూడండి తత్ తత్ తత్ దాని తేషాం భావ తత్వం ఇది ఎటిమాలజీ ఆత్వం అన్నది భావార్థంలో వస్తుంది మూడు ఉన్నాయి నేను అంటే జీవుడు జగత్తు జీవుడికి ఎదురుకుండా జగత్తున్నది ఈ జీవుడికి దుఃఖాన్ని ఉంటుంది అప్పుడైనా సుఖాన్ని కూడా ఇస్తుంది అది వేరే సంగతి మోస్ట్లీ దుఃఖాన్ని జగత్తు మోస్ట్లీ దుఃఖాన్ని రెండు పక్షాలు మీకు ఏ పక్షాన్ని నచ్చిందో మీరు తీసుకోండి మోస్ట్లీ దుఃఖాన్ని ఇస్తుంది అప్పుడప్పుడు సుఖాన్ని ఇస్తుంది ఇది ఒక పక్షం ఎంతకంటే కొంచెం కరడు కట్టిన పక్షం మరొకటి కలదు సుఖం ఏమీ లేదు ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్లు ఉంటాయి ఆ గ్యాప్ను వీళ్ళు సుఖమని భ్రమిస్తారు అది రెండో పక్షం మీకు ఏది కావస్తే తీసుకోండి అది జగత్తు యొక్క పరిస్థితి సో ఈ జగత్తు ఉన్నది నేను దేవుణ్ణి కూడా తీసుకురండి దేవుడు ఉన్నాడు ఏమంటే నేను జగత్తు వచ్చాక వస్తాడు దేవుడు ఊరికి ముందు దేవుడు రాడు నేను జగత్తు దేవుడు ఏమంట ఈ నేను యొక్క మూలల్లో ఏమి గలదు నేను యొక్క మూలాన్ని మీరు పట్టుకోవాలి నేను అనగానే ఇదిగో అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అని మొదలెట్టకూడదు లేకపోతే ఐమ్ మద్రాసి ఆం పంజాబీ అని మొదలెట్టకూడదు ఇవన్నీ సూపర్ఫిషియల్ ఐ ఆమ్ మేల్ ఐ ఆమ్ ఫీమేల్ అది కూడా సూపర్ నేను యొక్క మూలతత్వాన్ని మీరు పట్టుకోవాలి పట్టుకుంటే చాలా తేలిక కష్టమేం కాదు నేను యొక్క మూలంలో తెలివి గలదు తెలివి తెలుసుకుంటూ ఉన్నాను జగత్ అన్నప్పుడు తెలుసుకుని జగత్ అంటున్నాను దేవుడు అన్నప్పుడు తెలుసుకుని దేవుడు అంటున్నాను నేనన్నప్పుడు కూడా ఏదో ఒక దేహమో నేను ఫలానా వ్యక్తి అని జ్ఞానమో అజ్ఞానమో తెలుసుకుని నేను అంటున్నాను కాబట్టి నేను అన్నదానికి మూలంలో తెలివి గలదు జగత్తు అన్నదాని మూలంలో ఏముంది అక్కడ కూడా తెలివియే గలదు ఇప్పుడు సినిమాకి వెళ్ళారు మూడు గంటలో రెండు గంటలో సినిమా చూశారు సినిమా బాగుందన్నారు ఎంజాయ్ చేశారు ఇచ్చేశారు ఆ బాగున్నది ఏమిటి సినిమా అది ఏమిటి సినిమా ఎక్కడుంది ఎక్కడుంది తెర మీద ఉందా లేకపోతే మీ తెలివిలో ప్రకాశించిందా తెర మీద ప్రకాశిస్తే సరిపడదు మీ తెలివిలో మీ ఎరుకలో ప్రకాశించింది అంటే దాని మూలంలో కూడా తెలివియే గలదు సినిమా నడుస్తుంది అనుకోండి ఎవడో మధ్యలో మీ ముందు ఉన్నవాళ్ళు లేచి నిలబడ్డాడు అనుకోండి అప్పుడు మీరు ఏమంటారు ఏ కూర్చో కూర్చో అని కంగారు పెట్టేస్తారు ఎందుకని ఆ తెలివిలో పడాలి తెలివిలో పడకపోతే అది ఉన్నట్టే కాదు కాబట్టి సినిమాకి మూలంలో కూడా ఏముంది తెలివి ఇప్పుడు నేను అడుగుతా చెప్పండి జగత్తుకి మూలంలో ఏముంది తెలియదు ఎందుకని జగత్ అంటే సినిమా లాంటిదేనండి చాలాసార్లు అనుకున్నాం మీరు చూస్తున్నారు కదా సినిమా చూస్తున్నారు జగత్తునే చూస్తున్నారు అయితే మీరు అడగచ్చు సినిమా చూస్తున్నారు అనుకోండి సినిమాలో ఎవరో కొట్లాడుకుంటున్నారనుకోండి మీరు అలా చూస్తారు కంగారు పడరు అదే మీ ఇంట్లో ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటున్నారనుకోండి మీరు కంగారు ఎందుకు ఈ తేడా ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే సినిమా చూసినప్పుడు సాక్షిభావంతో చూస్తున్నారు ఇంట్లో చూసి ఇంట్లో కూడా చూస్తూనే ఉంటారు మీరు చూడడం అంటే తెలుసుకోవడం తెలుసుకుంటూనే ఉంటారు కానీ సాక్షిభావం అనేది ఎరగరు తాదాత్మ్యాన్ని ఐడెంటిఫై అవుతారు ఆ ఐడెంటిఫై అవడం మూలంగానే ఏది సినిమాలో ఉందో అది ఇంట్లో ఉన్నప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది ఏది ఇంట్లో ఉందో అదే సినిమాలో ఉన్నప్పుడు వినోదాన్ని ఇస్తుంది దుఃఖాన్ని కూడా గమనించారా ఈ సినిమా మన ఇంట్లో ఉన్నదే సినిమాలో ఉంటుందండి ఇండియన్ సినిమాస్ ముఖ్యంగా అన్ని ఫ్యామిలీ డ్రామాస్ మన కొంకలో ఉన్నవన్నీ అక్కడ పెడతాడు ఎప్పుడు ఇంట్లో ఉన్నవే అక్కడ ఉంటాయి మోరార్లస్ ఇంట్లో కాబట్టి మన జీవితంలో ఉన్నవి కొంచెం ఎక్సైట్మెంట్ ఇటు ఉంటుంది కాబట్టి జగత్తు మీరు అన్నప్పుడు దాని మూలంలో ఏముంది తెలివి మీ చేత తెలియబడేది మీ తెలివిలో ప్రకాశించేది ఏదో అదే జగత్తు ఇక దేవుడు ఈశ్వరుడు ఎవంటే ఈశ్వరుడు జడుడా చేతనుడా మీరు చెప్పండి చేతనుడనే ఒప్పుకుంటాను కదా జడు అయితే మనకి ఎందుకండి మనకేం ఉపకారం చేతనుడేనంటారా ఈశ్వరుడు ఇప్పుడు మీరు దేవాలయానికి వెళుతున్నారనుకోండి రాముడిని చూడ్డానికి వెళ్తున్నారా రాముడి బొమ్మను చూడడానికి వెళ్తున్నారా రాముడిని చూడ్డానికి వెళుతున్నారా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించానంటాడు కానీ తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి విగ్రహం దర్శించొచ్చానంటాడా అంట అలా అంట కాబట్టి విగ్రహం జడంలాగా అనిపించిన మీరు దర్శించేది జడం కాదు అది చేతనం కాబట్టి దేవుడు జడు కాదు ఈశ్వరుడు కూడా చేతనుడే అంటే ఈశ్వరుని మూలంలో కూడా జ్ఞానమే గలదు తెలివంటే జ్ఞానము నేను జగత్తు ఈశ్వరుడు ఈ మూడింటి మూలంలో జ్ఞానము గలదు ఇప్పుడు ఆ జ్ఞానం మూడా ఒకటా అంటే చూడండి జ్ఞానం మూడంటే ద్వైత అవుతాడు జ్ఞానం ఒకటంటే ఆ ద్వైత అవుతాడు మీకేమనిపిస్తోంది జ్ఞానం మూడు అనిపిస్తోందా ఒకటి అనిపిస్తోందా ఒకటి చాలా సింపుల్ దీనికోసం పెద్ద తర్క పాండిత్యమే నా దగ్గరికి వచ్చి ఒక ఆయన నేను జ్ఞానం మూడు అనుకుంటున్నానండి ప్రస్తుతానికి అనుకోని అలాగే అనుకో తప్పేం ఎప్పటికైనా నువ్వే తెలుసుకుంటావు లేవాయా అని నేను అన్నా అంటే నేను ప్రశంసించానని ఆయన అనుకున్నాను నేను ప్రశంసించానా ప్రశంసించలేదు నువ్వు అజ్ఞానివే అన్నా భవిష్యత్తులో జ్ఞానివి అవుతావు అంటే అర్థం ఏంటి కాబట్టి మీ ఆవు ఎన్ని పాలిస్తుందని అడిగారు అడిగితే నేను మూడు లీటర్ల పాలు తప్పకుండా ఇస్తుందని అపేక్షిస్తున్నానండి అన్నాడంటే ఇప్పుడు ఎన్ని పాలిస్తున్నట్టు అలాగే ఎనీవే సో యత్ జ్ఞానం ఏ తత్వం అంటే తత్ తత్ తత్ మూడింటి మూలల్లో ఉన్న ఏ జ్ఞానము కలదో ఇప్పుడు ఆ శ్లోకం మీకు అర్థమవుతుంది వదంతి తత్ తత్వవిధ తత్వం తత్వం తెలుసున్నవాళ్ళు తత్వాన్ని ఇలా చెప్తారు ఏమని ఎత్తు జ్ఞానం జ్ఞానమయ్యాది తెలివి అద్వయం తెలివి అని మూడు అన్నాం కదా మూడే ఉంటాయి ఎప్పుడు వేదాంత శాస్త్రంలో మూడు తెలుగులు అనుకోకు తెలివికి బహువచనం ఉండదు తెలివికి బహువచనం ఉండదు ఇప్పుడు సినిమా చూస్తున్నారు మీరు సినిమా దృష్టాంతం మంచి దృష్టాంతం సినిమా తెర మీద చాలా కనపడతాయి హీరో విలన్ హీరోయిన్ ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి ఏవేవో కనపడతాయి సినిమా తెర మీద కానీ వీటిని అన్నిటినీ ప్రకాశింపజేసే ఆ వెలుతురు వెలుగు అది ఒకటా అనేకమా ఒకట ఇప్పుడు సినిమా తెర మీద హీరో హీరోయిన్ ఉన్నారు ఏం చేస్తూ ఉంటారు డాన్స్ చేస్తూ ఉంటారు ఇంకేం చేస్తారు ఈ లోపల వెలనొచ్చాడు వాడు కోపంగా చూస్తున్నాడు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సినిమా తెర మీద మూడు ఎన్ని వెలుగులు ఉన్నాయి ఒకటే వెలుగు ఆ మూడింటినీ ప్రకాశింపజేసే వెలుగు కాబట్టి జ్ఞానం అద్వయము అవడానికి మూడింటి మూలల్లో ఉన్న జ్ఞానమైనా అదే అద్వయము అదే అక్షర పరబ్రహ్మ ఆ తెలివి ఆ ఎరుక దానికే బ్రహ్మేతి ఔపనిషదులు దానికి బ్రహ్మ పేరు పెట్టుకున్నారు పరమాత్మేతి ఆ బ్రహ్మ నీ ఆత్మస్వరూపమైనయా నీ హృదయంలో ఉందా బ్రహ్మ నీకంటే భిన్నంగా లేదు సుమా అని తెలుసున్నటువంటి మహాత్ములు పరమాత్మ అని పేరు పెట్టారు భగవానితి శబ్ద్యతే ఇంకా ఆత్మరూపంగా తెలుసుకోలేదు కానీ మేము భక్తి చేస్తున్నాము ఒక రూపంతోటో లేకపోతే ఒక శబ్దంతోటో మంత్రంతోటో మేము భక్తి చేస్తున్నాము అనే సందర్భంలో ఆ జ్ఞానానికే భగవాన్ అని పేరు పెట్టారు పేర్లు మారే తప్ప అది తత్వము అదే అక్షర పర అది మొదటి ప్రశ్నకి సమాధానం ఇంకా రెండవ ప్రశ్న అయిపోయింది ఐఎమ్ త్రూ విత్ ది ఫస్ట్ క్వశ్చన్ రెండు మళ్ళీ వస్తుంది అది పరబ్రహ్మ మళ్ళీ రెండో ప్రశ్న ఏమిటంటే అధ్యాత్మ అనగానేమి అని రెండో ప్రశ్న దానికి భాష్యకారులు చాలా చక్కటి శ్రీకృష్ణుడే ఉన్నాడు స్వభావ అధ్యాత్మముఖ్యతే స్వభావమే అధ్యాత్మనబును స్వభావ ఇప్పుడు అది ఎలాగుంటుందంటే చూడండి ఈ అక్షరపర బ్రహ్మయే స్వహాభావ అక్షరపర బ్రహ్మయే ఉన్నాడు స్వహా తానే భావ ఉన్నాడు ఎలా ఉన్నాడు తానే ఎలా ఉన్నాడు అంటే చూడండి భోక్తా భోగ్యము భోక్తా జీవుడు భోగ్యము జగత్ జీవుడు రూపంగా అక్షరపర బ్రహ్మయే ఉన్నాడు స్వో భావ భోగ్యంగా కూడా అక్షరపర బ్రహ్మయే ఉన్నాడు ఇంకా కొంచెం మూలంలోకి వెళ్తే బ్రహ్మ అంటే ఉన్నది సత్యము అంటే ఏమిటండి ఏది ఉందో అది సత్యం జో హై దట్ ఎ లోన్ ఇస్ ద ట్రూత్ ఉంది ఇప్పుడు రజ్జు సర్పం దగ్గర సర్పం అని అనుకున్నారు భ్రాంతి తొలగిపోయింది అక్కడ సర్పం లేదు కాబట్టి సర్పాన్ని సత్యం అనరు మరి దేన్ని సత్యం అంటారు రజ్జువు సర్పం అంటే త్రాడు దాన్ని సత్యం ఎందుకని అది ఉన్నది అదే ఉంది ఏది ఉందో అది సత్యం కాబట్టి ఆ పరబ్రహ్మ అది హై అస్థి ఈ హై హై హై హై హిందీలో అంటున్నాను ఇంగ్లీష్లో ఈజ్ అంటారు తెలుగులో ఉంది అంటారు మీరు ఏది చూసినా ఉంది ఉంది ఉంది ఇప్పుడు చూడండి శివుడు ఉంది ఉండిపోని ఉన్నాడు దూ దీ వరీ అబౌట్ ఇట్ ఏదైనా ఉండడమే కదా శివుడు ఉన్నాడు భక్తుడు ఉన్నాడు దీపము ఉన్నది చెట్టు ఉన్నది పర్వతము ఉన్నది పక్షి ఉన్నది పశువు ఉన్నది ఈ సృష్టిలో ప్రతీదాన్ని గురించి అది నామరూపాలు ఏదైనా కూడా చిన్నదైనా పెద్దదైనా గొప్పదైనా తక్కువదైనా ప్రతిదాన్ని గురించి మీరు సమానంగా చెప్పేది ఏమిటండి హై ఉంది ఏమండి ఈ నామరూపాలు మారిపోతున్నాయి మారనిది ఏమిటండి హై అది మారదు నేను అన్నప్పుడు కూడా నేను ఉన్నాను నేను హై నేను కూడా హైలోనే పడిందండి నేను అన్నది కూడా నామరూపమే నేను కూడా ఉన్నాను దేవుడు అన్నప్పుడు కూడా హై జగత్తు అన్నప్పుడు కూడా హై కాబట్టి ఆ పరబ్రహ్మ ఆ అది ఎటువంటి సత్ తెలిసిన చాలా చిత్రమైన సత్ ఘటముందనుకోండి ఘటము అస్థి అని మీరన్నా ఘటము స్వయంగా ప్రకాశించదు మీరు చూసి ఇది ఘటమనాలి ఘటము నేను ఘటమును అని చెప్తుందా చెప్పదు కానీ మీరు ఆలోచించండి నేను అని తీసుకోండి నేను ఈ నేను ఎటువంటిదంటే నేను అంటే ఉన్నాను ఉంది ఉండడం ఉండడం మాత్రమే కాదు ఎటువంటి ఉండడము తనంత తానుగా తెలియబడే ఉండడం స్వయం ప్రకాశమైన ఉనికి ఇప్పుడు ఘటముంది అయం ఘట కళుమూసుకుంటే అది ప్రకాశించదు కానీ నేను ఉన్నాను కళుమూసుకున్నారనుకోండి నేను ఉన్నాను కళ్ళు మూసుకున్నా నేనున్నాను అంటే కంటితో చూసి కాదు నేను ఉన్నాను కంటితో చూసి ఉనికి కాదు కంటికి అతీతమైన ఉనికి తర్వాత నేను ఆలోచిస్తున్నాను మంచిది అన్ని ఆలోచనలు డ్రాప్ చేసేసానండి అసలు నో థాట్స్ కనీసం కొద్దిసేపైనా మీరు ఆ పని చేయగలుగుతారు చేసి మీరు చూసుకోండి థాట్స్ డ్రాప్ చేసేసినప్పుడు కూడా నేను ఉన్నాను ఐ ఆమ్ ధేర్ ఫార్ ఐ థింక్ ఐ ఆమ్ ధేర్ ఐ సీ ఐ ఆమ్ డేర్ ఐ స్పీక్ కాబట్టి ఈ నేను ఉన్నాను అనే సత్తును చూసారు అది అది చాలా విలక్షణమైన సత్తు యునీక్ సత్తు ఎలాగంటే స్వయం ప్రకాశమైన సత్తు అదే ఉంది అదే తెలుస్తుంది తనంత తానుగా తెలుస్తుంది దాన్ని తెలియడానికి దీపాలు అక్కర్లా చీకటి కరెంట్ పోయింది నేను ఉన్నానా లేదా డౌట్ వస్తుందండి కరెంటు పోతే స్వామీజీ ఉన్నాడా వెళ్ళిపోయాడా డౌట్ రావచ్చు కానీ నేను ఉన్నానా లేదా డౌట్ రాదు కదా నేను ఉన్నాను కర నేను ఉన్నాను థింక్ చేయడం మానేశారు నేను ఉన్నాను అంటే ఈ నేను ఉన్నాను అనేది అది చాలా విలక్షణమైన సత్ ఎటువంటి సత్ అంటే అదే ఉంది అదే తెలుస్తోంది కాబట్టి నేను ఉన్నాను అన్న చోట ఆ ఆ జీవరూపంగా ఆ బ్రహ్మయే గలదు జగత్తు ఉన్నది అన్నప్పుడు కూడా జగత్తు తెలుస్తుంది జగద్రూపంగా పరబ్రహ్మయే గలదు భోక్తగా బ్రహ్మయే ఉంది భోగ్యంగా కూడా బ్రహ్మయే ఉన్న భోగ్యము జగత్ భోగ్యము కర్త కర్త నేను కర్త ఆ కర్తగా బ్రహ్మయ్య గలదు కర్మ అంటే జగత్తులో మీరు చేసే చలనము అదే కదా మరి కర్మ అంటే ఆ కర్మరూపంగా కూడా బ్రహ్మయ్యగలదు ఏది సత్త అయిన బ్రహ్మయో అదే చిత్తు కూడా అవుతోంది ప్రకాశకము ఇప్పుడు జగత్తటి ప్రకాశ్యము నేనేమిటి ప్రకాశకము జీవుడు ప్రకాశకము ప్రకాశింపజేవాడు జగత్తు ప్రకాశ్యము ప్రకాశకమయ్యే జీవుని రూపంగా ఆ బ్రహ్మయ్యే గలదు ప్రకాశ్యమయ్యే జగద్రూపంగా ఆ గలదు అంతటా భావ ఉంది ఏమిటి ఉంది స్వహ తానే ఉంది స్వభావ ఇప్పుడు బ్రహ్మ ఇప్పుడు దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే బ్రహ్మని పట్టుకోవాలని మీరు ఇప్పుడు ప్రయత్నం అక్షరం బ్రహ్మపరము ఈ బ్రహ్మని ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ తాను ఉందో అక్కడ పట్టుకోవాలి తాను ఎక్కడ ఉన్నదో అక్కడ పట్టుకోవాలండి స్వహా భావ అయితే బ్రహ్మ ఎక్కడ ఉన్నది ఉపలబ్ధి అంట ఉపలబ్ధి స్థానం ఉపలబ్ధి అంటే దొరకడం దొరకడం అంటే తెలివికి దొరకాలి తెలియాలి కదండి తెలియడమే కా తెలుసుకోవడమే వెతుకుతున్నారు వజ్రపు టొంగరం పోయింది జారిపోయింది వెతుకుతున్నారు వెతుకుతుంటే దొరికింది అంటారు దొరికిందంటే ఎప్పుడు దొరికింది అది ఎప్పుడు అది తెలివిలో పడిందో అప్పుడు దొరికింది చేతిలో తర్వాత పడుతుంది ముందు తెలివిలోకి వస్తుంది తెలివిలో ప్రకాశిస్తుంది తెలివిలో ప్రకాశిస్తే అది దొరికినట్టు లెక్క ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఏ పరబ్రహ్మని బ్రహ్మేతి పరమాత్మేతి భగవానికి శబ్ద్యతే అని ఈ విధంగా వర్ణించారో ఈ పరబ్రహ్మ దొరకాలి ఎక్కడ దొరుకుతాడు నేను మీకు చెప్తా చూడండి నేను జగత్తు నేను జగత్తు దీంట్లో చేతనుడేది జడమేది మీరు చెప్పండి నేను చేతను జగత్తు జడం ఓకే మరి అంతా చెప్పడం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఈ ఏ కంక్లూషన్కి వస్తామో ఆ కంక్లూషన్ ప్రకారం ఉండాల్సి ఉంటుంది జాగ్రత్త ముందే నేను హెచ్చరిక చేస్తున్నా ఎందుకండే ఇప్పుడు మనకి ఈశ్వరుడు కావాలి అక్షరం బ్రహ్మ పరమం కావాలి అక్షరం బ్రహ్మ పరమం అంటే జ్ఞానస్వరూపం అది అది మనం నిర్ధారించుకుని అది తెలివియే జ్ఞానమేదన స్వరూపం ఇప్పుడు జ్ఞానస్వరూపమైన ఆ పరబ్రహ్మ దృశ్యమైన జడమైన జగత్తులో ఉంటాడా లేక చేతనుడైన నేనులో ఉంటాడా చేతనుడైన నేను మరి మీరు జగత్తులో ఎందుకు వెతుకుతున్నారు దేవుణ్ణి వెతుకుతున్నారా లేదా జగత్తులో మరి ఎందుకు వెతుకుతున్నారు స్వభావ అధ్యాత్మముచ్యతే అధ్యాత్మం అంటే నేను ఆత్మ అంటే నేను అది నేను నేను నందు నేను వెతకాలి మీరు ఇప్పుడు ఒక అమ్మగారు రోడ్డు మీద వెతుక్కుంటున్నారు ఏదో పెద్ద ఆమె జనరల్గా ఈ దేవుడు అది పెద్దవాళ్లే కాబట్టి పెద్దమె దృష్టాంతం అమ్మాయి ఏం వెతుకుతున్నారని అడిగారు అంటే ఉంగరం పడిపోయిందయా వెతుకుంటున్నాను అయ్యో ఉంగరం పడిపోయిందా ఇప్పుడు రోడ్డు మీద దీపం కింద వెతుకుతుంటే ఉంగరం అక్కడ ఎందుకు పడిపోతుంది అయ్యో ఎక్కడ పడిపోయింది వెతికి పెడదామని ఎక్కడో చూపిస్తే వెతికి పెడదా ఎక్కడ పడిపోయింది అని అడిగాడు అడిగితే ఇంట్లో పడిపోయిందని చెప్పి మరి ఇంట్లో పడిపోతే రోడ్డు మీద దాని కింద ఎందుకు వెతుకుతున్నారు అంటే ఇంట్లో చీకటిగా ఉంది ఇక్కడ వెలుతురుగా ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నారు ఎలా ఉంది తెలివి చాలా తెలివిగా అనిపించిందా లేదా అవి మీరు చెప్పండి చీకటిగా ఉన్న చోట వెతుకుతారా తెలివిగా వెలుగున్న చోట వెతుకుతారా వెలుగున్న చోట వెతుకుతారు కాబట్టి ఆవిడ చాలా తెలివైన పని చేస్తుంది కాదు ఆవిడ తెలివి తక్కువ పనే చేస్తుంది ఎందుకంటే ఉపలబ్ధి స్థానంలో వెతకాలి చీకట వెలుతురా తర్వాత చీకటిగా ఉంటే దీపం వెలిగించుకుని అక్కడే వెతకాలి అంతేగాని వెలుతురున్న తోట వెతుకుతారా వెళ్ళి ఉపలబ్ధి స్థానంలో వెతకాలి ఇప్పుడు ఆనందం కావాలి ఆనందం కావాలంటే హృదయంలో ఉంటుందా అమెరికాలో ఉంటుందా అమెరికాలో ఉంటుందనుకుని అమెరికా వెళతారు అమెరికా వెళితే తెలుస్తుంది నన్ను అడగండి నేను చెప్తా ఆనందం కావాలంటే అమెరికాలో ఉండదు అమెరికాకి వెళ్ళి మీరు హృదయంలో వెతుక్కోవాలి ఆమెతో ఇక్కడే కూర్చొని చేస్తానంటే అభ్యంతరం ఏం లేదు ఏం అభ్యంతరం సో కాబట్టి దేవుణ్ణి హృదయంలో వెతకాలి ఎందుకంటే దేవుడు ఎక్కడున్నాడో అక్కడ వెతకాలి ఎక్కడ దొరుకుతాడో అక్కడ వెతకాలి నువ్వు ఎక్కడున్నావయో దేవుడా అంటే స్వభావ ఆధ్యాత్మముఖ్యతే తాను ఉన్నది ఆత్మ నేను ఆత్మస్వూప ఆత్మానం దేహమధ ప్రత్యయా ప్రవృత్తం పరమాధబ్రహ్మా అవసానం వస్తు స్వభావ అధ్యాత్మముచ్య ఇది ఈ పరబ్రహ్మ మీకు ఈ అధ్యాత్మము అని చెప్పబడుతోంది స్వభావ అధ్యాత్మముష్యతే ఆ పరమాత్మ యొక్క స్వభావమే అధ్యాత్మము అని చెప్పబడుతోంది అధ్యాత్మం ఏమిటని ప్రశ్నించాడు కదా ఇక్కడ చూడండి ఆయన ఏమంటున్నారంటే అధ్యాత్మం అని ఎందుకు వచ్చిందంటే ఆత్మ అంటే దేహము అర్థం ఆత్మ అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి ఆత్మానమధికృత్య అధ్యాత్మం ఆ దేహమును సంబంధించి దేహమును అధిష్టానముగా చేసుకొని ఇది ఎలాగంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీని మీరు పట్టుకోవాలనుకోండి ఎక్కడ పట్టుకుంటారు బల్బులో పట్టుకుంటారా వైర్లో పట్టు పట్టుకోవడం అంటే తెలుసుకోవడం ఉండదు చేత్తో పట్టుకోవడం కాదు ఎలక్ట్రిసిటీ ఉందా లేదా చూడాలి ఇంట్లోకి వెళ్ళారు ఎలక్ట్రిసిటీ ఉందా లేదా చూడాలి ఏం చేస్తారు స్విచ్ వేస్తారు బల్బు స్విచ్ వేస్తారు బల్బు స్విచ్ వేసి కళ్ళు మూసుకుంటే ఎలా చూస్తుంది బల్బు స్విచ్ వేసి బల్బుకేస్ చూడాలి బల్బుకేస్ చూస్తే బల్బులో ఎలక్ట్రిసిటీ మీకు దొరుకుతుంది అంటే బల్బు పైన కప్పులో దొరుకుతుందా పై కవర్లో దొరుకుతుందా పై కవర్లో దొరకదు ఫిలమెంటులో దొరుకుతుంది కొన్ని ఫిలమెంటే కనపడితే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టా కాదు ఫిలమెంటు లోపల కాంతి రూపంగా మీకు ఎలక్ట్రిసిటీ లభ్యమవుతుంది కాబట్టి పై కవరు కవర్ లోపల ఫిలమెంట్ ఫిలమెంటు లోపల ప్రకాశము అదే ఎలక్ట్రిసిటీ ఇక్కడ కూడా అంతే అయితే స్టార్టింగ్ పాయింట్ మటుకు దేహమే ఎలక్ట్రిసిటీ కూడా స్టార్టింగ్ పాయింట్ ఏమిటి బల్బు ఇది దేహము బల్బు దేహమే స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ స్టార్ట్ చేయండి దేహంతో స్టార్ట్ చేయండి ఈ దేహము దేహమును వాచ్ చేయండి ముందు దేహాన్ని మీరు వాచ్ చేశారనుకోండి నేను వాచ్ చేసేవాడిని నాచే వాచ్ఛది దేహము అని అనే భేదంతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత దేహ బుద్ధి పోతుంది వాచ్ఫుల్ నేను వాచ్ చేస్తున్నాను అనే బుద్ధి పోతుంది కేవలము శుద్ధ చైతన్య రూపంగా మీరు మిగిలి ఉంటారు మీరు ట్రై చేయండి కాబట్టి దేహము అయితే దేహము జడము పాంచభౌతిక సమ్మేళనము ఐదు భూతముల యొక్క కలయికయే దేహము దేహముతో ప్రారంభించి దేహమే బ్రహ్మనకూడదు దేహం బ్రహ్మ కాదు ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి దేహము జడము దృశ్యము దృశ్యము తెలియబడుతూ ఉంటుంది ఎప్పుడు ఇక్కడ ఒక రూల్ ఒకటి ఉంది ఏమిటంటే ఆ రూలు దేనియందైతే ఇదం ఇది డిస్నెస్ ఇది అనే భావం ఇది అనే భావన దేనియందు మీకు అనుభవానికి వస్తుందో అది ఆత్మ కాదు అది అనాత్మ ఇప్పుడు నేను అనే అనుభవం వస్తే సరిపడదు నేను అనే అనుభవం తెలిసి ఉండొచ్చు అజ్ఞానం చేత కూడా ఉండొచ్చు కాబట్టి నేను అనే అనుభవం వస్తుంది దేహమునందు కాబట్టి దేహము ఆత్మ అనకూడదు అది అది కాదు టెస్ట్ అక్కడ టెస్ట్ ఏమిటంటే దేహమునందు ఇది అనే అనుభవం ఉందా లేదా దేహంలో సంస్కృతంలో ఇదంతా అంటారు దిస్నెస్ దిస్నెస్ తెలుగులో అనాలంటే ఇది అనే భావము హిందీలో మహాత్ములు ఏమంటారంటే హైపనా అంటారు హై అంటే ఉంది హైపనా హిందీలో కదా హైపనా కాదు ఇది ఇది అంటే యహపనా యహపన ఇది దిస్నెస్ దిస్ అనే భావన సో దేహంలో నేను అనే భావన ఉంది కాబట్టి ఆత్మ తప్పు దిస్ అనే భావన ఉందా లేదో చూసుకోను ఉంది ఆత్మ కాదు కాబట్టి దేహమునందు నేను అనే భావన అజ్ఞాన కల్పితము ఇంద్రియములు ఇంద్రియానికి మీరు కన్ను తీసుకోండి కన్ను ఉంది కన్ను మూసుకుంటే ఆ కన్నుని వాచ్ చేయండి ఇదిగో ఇది చూపు ఇది కన్ను ఈ కన్ను ఎందు చూపు గలదు ఇప్పుడు ఈ చూచివాడిని నేనే అని చూపునందు నేను భావన ఉంది అంత మాత్రం చేతది ఆత్మ అయిపోదు ఆ చూపునందు ఇది అనే భావన ఉందా లేదా ఉంది ఇప్పుడు చూస్తున్నాను నేను ఇప్పుడు కళ్ళు మూసాను కళ్ళు మూసి కళ్ళు చూచుటలేదు అనే సత్యాన్ని నేను దర్శిస్తూ ఉన్నా ఇది చూపు అని నేను తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి చూపునందు ఇది అనే దిస్నెస్ వచ్చింది కదా కాబట్టి చూపు ఆత్మ కాదు మనస్సుకి ఒక ఇంద్రియంతో అన్ని ఇంద్రియాలు కవర్ అయిపోతాయి మనస్సు తినండి ఇప్పుడు మీ మనస్సు ఇప్పుడు ఎలా ఉంది ఉత్సాహంగా ఉల్లాసంగా ఉందా లేదా ఆ ఉల్లాసంగానే ఉంది మీకు ఎలా తెలిసింది మీ మనస్సు ఉల్లాసంగా ఉందా లేదా అంటే ఇంట్లో వెళ్ళి కనుక్కుని చెప్తానంటుందా లేకపోతే మీ అంతటా మీరు చెప్పగలరా మీ అంతటా మీరు చెప్పగలరు ఎందుకు చెప్పగలరు మీకు తెలుస్తూ ఉంటుంది కనుక ఎలా తెలిసింది అంటే మీరు సాక్ష్యండి మీ మనస్సు మీకు తెలుస్తూ నా మనస్సు నాకు తెలుస్తుంది నా మనస్సు నాకు తెలియకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఎవరో నాకు ఆయన మనస్సు కూడా నాకు తెలుసు ఉంటాడు దీన్ని క్లీర్ అంటారు ఆయన మనస్సులో ఏముందో నాకు తెలుసు ఉంటాడు ఆయన మనస్సులో ఏముందో మనకి తెలియకపోవడం చాలా శ్రేష్టం తెలుసునని ఎవడైనా అంటే వాడిని మూర్ఖుణనాలు ఇంక అంతకంటే ఉపయోగమైన ఎందుకంటే వాడి మనసులో ఏదో సమ నాన్ సెన్స్ ఉంటుంది ఆ నాన్ సెన్స్ వాడే భరించలేకపోతున్నాడు దాన్ని నేను తెలుసుకుంటే ఇప్పుడు నాకు నా మనస్సులో నాన్ వాడి మనస్సులో నాన్ మొత్తం వాడి కచ్చడా నా కచ్చడ ఇదంతా కూడా చాలా సమస్య వాడి మనసులో ఏముందో మనకెందుకు వాడు చూసుకుంటాడు నా మనస్సులో ఏముందో నాకు తెలుస్తోంది అంటే ఇప్పుడు మనస్సులో దిస్నెస్ ఉందా లేదా ఉంది మనస్సులో దిస్నెస్ ఉంది కాబట్టి మనస్సు ఆత్మ కాదు ఏమంటాయి నేను మీరు సకల సంకల్పములను విడిచిపెట్టి సంకల్పరహిత స్థితిలో అలా నిశ్చలంగా ఉండిపోవాలి ఉండిపోతే ఆ ఉనికి ఆ సత్తునందు డిస్నెస్ ఉండదు అది ప్రత్యేగాత్మ ఆ ప్రత్యేగాత్మ రూపంగా పరబ్రహ్మయే ప్రకాశిస్తోంది అంటే మీరు ఎలక్ట్రిసిటీ దగ్గరికి వెళ్ళేప్పటికీ ఇక్కడికి ఎలక్ట్రిసిటీకి సరిపడుతుండే బల్బ్ ఎలక్ట్రిసిటీయా పై కవరు తుపేరం అది ఎలక్ట్రిసిటీయా కాదు ఇన్నర్ కవరు ఎలక్ట్రిసిటీయా కాదు ఫిలమెంట్ ఎలక్ట్రిసిటీయా కాదు ఫిలమెంటు మెరుస్తోంది కా వెలిగిపోతుంది ఆ వెలుగు ఎలక్ట్రిసిటీయా అప్పుడు కూడా వెలుగు ఎలక్ట్రిసిటీ అనకూడదు ఆ వెలుగుదేని నుంచి ఆవిర్భవిస్తుందో అది ఎలక్ట్రిసిటీ అన్నారు అంతే కదా వెలుగు ఎలక్ట్రిసిటీ అనకూడదు కదా ఆ వెలుగుదేని నుంచి పుట్టిందో అది ఎలక్ట్రిసిటీ మరి ఎలక్ట్రిసిటీ ఏమిటి ఎలక్ట్రిసిటీ ఏమిటో చెప్పరు ఎలక్ట్రిసిటీ ఎలా చెప్తారు కాదండి వేలు పెడితే షాక్ పుట్టింది దేని వలన షాక్ పుట్టిందో అది ఎలక్ట్రిసిటీ షాక్ ఎలక్ట్రిసిటీ కాదు మరి ఎలక్ట్రిసిటీ అక్షరం బ్రహ్మపరం దానికి చెప్పడమే ఉండదు ఇవన్నీ దేని నుంచే అలాగే ఇక్కడ కూడా నేను సకల సంకల్పములను డ్రాప్ చేసేయండి అప్పుడు నేను అనే ఓ సంకల్పం అది కూడా సంకల్పమే చాలా మౌలికమైన సంకల్పం గాఢమైన లోతైన సంకల్పం అది ఫస్ట్ సంకల్పం నిద్రలేచినప్పుడు పడుకున్నప్పుడు లాస్ట్ సంకల్పం నేను ఆ నేను సంకల్పము నేను అనుభవము అనుభవము అది అనుభవం ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఆ నేను అనుభవము ఏ వెలుగు నుంచి ఏ ఎరుక నుంచి పుడుతోందో అది పరంపర దాన్ని ప్రత్యేగాత్మ అంట ప్రత్యక్ అంటే వెనక్కి దేహము వెనక్కిపో ఇంద్రియములు ఇంకా వెనక్కి మనస్సు ఇంకా వెనక్కి నేను ఇంకొక స్టెప్ వెనక్కి అది పరబ్రహ్మ ఇప్పుడు పరబ్రహ్మ మీకు బయట ఉంటాడా మీకు లోపల ఉంటాడా లోపల ఉంటాడు తర్వాత నేను మూలల్లో ఉన్న పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ కంటే నేను విడిపోయి ఉంటుందండి దాంట్లోంచే పుట్టి దాని ఎన్నే ఉండి దాంట్లోనే కలిసిపోయింది దానితోటి అభిన్నంగా ఉంటుంది కానీ దాని నుంచి విడిపోయి ఉంటుందా విడిపోయి ఉండదు సో అద్వయం బ్రహ్మ కాబట్టి దీన్ని అధ్యాత్మము కాబట్టి ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఎక్కడుందండి పరమార్థ బ్రహ్మ అవసానం అవసానం అంటే ఈ ప్రత్యేగాత్మ ప్రక్రియ మీరు చేసుకుంటూ పోతే నేను అనే మూలానుభవం ఏది కలదో అది ఎక్కడి నుంచి పుట్టిందో అదే పరబ్రహ్మ అని అవసానానికి చేరారు ది లాస్ట్ ది లాస్ట్ ఆఫ్ వాట్ ది ల్యాస్ట్ ఆఫ్ ఆల్ నెగేషన్స్ ఇంక్లూడింగ్ నేను కూడా నెగెట్ చేసేస్తే ఇంకా నెగెట్ చేయడానికి ఏం లేదు ఏమంటే నేను పెట్టుకున్న అన్నీ నెగెట్ చేస్తాను నేను అన్నీ నెగెట్ చేస్తా జగత్తుని నెగెట్ చేస్తా దేహాన్ని నెగెట్ చేస్తా ఇంద్రియాలను నెగేట్ చేస్తా మనస్సుని బుద్ధిని నెగేట్ చేస్తా ఇంకా నెగేట్ చేసిన నేను ఐ అలౌ దట్ టు డ్రాప్ ఇంకా నెగేట్ చేసేది ఏమీ లేదు అవసానాన్ని చేరారు సో ది కల్మినేషన్ ఆఫ్ ఆల్ నిగేషన్ ది రెసిడ్బ్యూఎమ్ ఆఫ్ ఆల్ నిగేషన్ అది పరబ్రహ్మ అంచేతనే దానిని ప్రత్యగాత్మ లేక అధ్యాత్మంలో ఆ విధంగా పరబ్రహ్మ గలడు స్వభావోధ్యాత్మముచ్యతే మంచిది అక్కడికి ఆ టాపిక్ అయింది తర్వాత ప్రశ్న ఏమిటి కర్మ కింగ్ కర్మ పురుషోత్తమ కదా కర్మ దానికి ఆయన అర్థం ఏమని చెప్పాడంటే సమాధానం భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత కర్మ అంటే వైదిక కర్మ అని అర్థం తీసుకోండి మేము నడిచాం కూర్చున్నాం నిలబడ్డాము ఇవన్నీ కర్మలే కానీ ఇక్కడ ఈ సందర్భంలో వైదిక కర్మ విసర్గ విసర్గ అంటే విడిచిపెట్టుకుంటారు త్యాగము ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే త్యాగమే కర్మ ఇప్పుడు మీరు దానం చేశారనుకోండి కర్మ అవుతుంది డబ్బు సంపాదించారనుకోండి కర్మ అవ్వదు అంటే ఈ సెన్స్లో ఇక్కడ ఉన్న సెన్స్లో కర్మ అవదు సమ్ యాక్షన్ ఇట్ ఈస్ ఇక్కడ జనరల్ యాక్షన్ అనే సెన్స్ చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడ వైదిక కర్మ మీరు ఓ వస్తువు ఇచ్చి డబ్బు తీసుకున్నారనుకోండి అది వైదిక కర్మ అవుతుందా అవదు ఓ పది రూపాయలు అదనవాడి చేతిలో పెట్టి దండం పెట్టారనుకోండి అది కర్మ అవుతుంది అలా కాకుండా ఈ బిచ్చగాడిని తిట్టుకుంటూ ఎరా వాడికి ఒక పది ఇచ్చి పంపించు అని మీరు ఇచ్చారనుకోండి అక్కడ మీరు చేసింది త్యాగం కాదు అనాదరం అనాదరం చేశారు త్యాగం చేసినా త్యాగం కంటే బలంగా అనాదరం ఉన్నది కాబట్టి అది కూడా కర్మ మీరు ప్రేమపూర్వకంగా సాదరంగా ప్రేమో మరొకటో సాదారంగా మీరు దానం చేస్తే అది కర్మ ఇప్పుడు ఏకాదశి ఉపవాసం ఉందనుకోండి ఏకాదశి ఉపవాసం నాడు మీరు త్యాగం చేయాలి ఉపవాసం ఎప్పుడవుతుంది ఏకాదశి వ్రతం ఏదో ఒకటి త్యాగం చేయాలి ఏం త్యాగం చేయాలి అంటే పక్వాన్న త్యాగము ఉపవాసానికి డెఫినేషన్ చెప్పారు పక్వాన్న త్యాగము అని డెఫినేషన్ చెప్పారు మీరు ఉప్మా చేసుకుంటుంటే ఉపవాసనల్లో అవుతుంది పక్వాన్నం కదా అది ఉప్మాలు ఇడ్లీలు దోశలు ఇవన్నీ ఉపవాసలు అవుతుంది వెరైటీ అయింది తప్ప క్వాలిటీ అన్నం భిన్నం అయింది తప్ప అన్నం భిన్నంలో శ్లేష్ ఉంది మీరు గమనించారో లేదో అంటే రోజు ఏమో అన్నం తింటున్నాము కూర పప్పు పులుసు ఇవాళ డిఫరెంట్ భిన్నం అంటే డిఫరెంట్ అని అర్థం దాంట్లో శ్లాష్ ఏమిటంటే భిన్నం అంటే ముక్కలు ముక్కలు అవ్వడం కాబట్టి అన్నం భిన్నం అంటే ఇప్పుడు మీకు బియ్యాన్ని భిన్నం చేశారనుకోని ఏమొస్తుంది నూకలు వస్తాయి నూకలతో ఉప్మా వస్తుంది అది అన్నం భిన్నం అంటే అన్నం భిన్నం అయితే అది ఉపవాసం కాదు కేవలము ఫలహారం చేసేమంటారు అయ్యా మీరు ఫలహారం ఏం చేశారండీ అంటే ఏముందండి ఇడ్లీ దోశ ఫలహారం ఇడ్లీ దోశ ఫలహారం ఎలా అవుతుంది అది ఫలహారం కాదు ఫలాహారము ఫల ఆహారము ఫలహారం ఏం చేశారంటే ద్రాక్ష పళ్ళు ఉన్నాయండి యాపిల్ పండు ముక్కలు ఉన్నాయి అలాగే కమలా ఫలాలు కూడా ఉన్నాయి పుచ్చకాయ ముక్కలు కూడా ఉన్నాయి అంటే అది పలహారం అవుతుంది అంతే ఇడ్లీ దోశ పచ్చడి అంటే పలహారం ఎలా అవుతుంది కాబట్టి ఏకాదశి వ్రతము అంటే ఫలాహారం చేసి పక్వాన్న త్యాగం చేస్తే అది వ్రతం త్యాగం వ్రతం ఏకాదశి పేరుతోటి మీరు చేసే త్యాగము విసర్గ కర్మ సంజ్ఞత అది వ్రతం అలాగే మీరు హోమం చేశారనుకోండి అగ్నిలో ఆహుతిని విడిచిపెడతారు అది వ్రతం అది త్యాగం త్యాగమే కర్మ అనబడుతుండేది త్యాగ ప్రధానంగా ఉండాలి ప్పుడు కూడా విడిచిపెట్టడం అభ్యాసం చేయాలి పట్టుకోవడం అభ్యాసం చేయకూడదు మనం జీవితంలో పట్టుకోవడాన్ని అభ్యసిస్తాం పట్టుకోవడం మానేసి విడిచిపెట్టడం అభ్యాసం చేయాలి కనుక విసర్గ కర్మ ఈ విసర్గము ఏమవుతుంది సృష్టిలో మీరు చూసుకోండి భూతభావోద్భవకర ఈ ప్రాణులు పుడుతున్నాయి పుట్టి వర్ధిల్లుతున్నాయి అలా పుడుతున్నాయి వర్ధిల్లుతున్నాయి అంటే అక్కడ త్యాగమే గలదు నది త్యాగం చేస్తోంది చెట్టు త్యాగం చేస్తోంది మేఘము త్యాగం చేస్తోంది సూర్యుడు చంద్రుడు పృథివి త్యాగం చేస్తోంది వాయువు అగ్ని సో ఈ పంచభూతములు ప్రకృతిలో ఉండే తత్వాలన్నీ కూడా త్యాగం చేస్తున్నాయి ఆ త్యాగము ఆ కర్మ వాటి వలననే మీకు ఈ సృష్టి అంతా కూడా నడుస్తుంది ఇప్పుడు కర్మ అంటే దేవుడు చేసి కర్మ ఒకటి జీవుడు చేసి కర్మ ఒకటి దేవుడు జీవుడు కలిస్తే కర్మ అవుతుంది దేవుడు ఏం చేస్తాడు సృష్టి స్థితి లయాలు చేస్తాడు దేవుడు సృష్టి స్థితి లేయాలు చేస్తాడు జీవుడు ఏం చేస్తాడు పుణ్యపాపాలు చేస్తాడు ఆ రకంగా సృష్టి నడుస్తూ ఉంటుంది కాబట్టి భూత భావోద్భవకర విసర్గ కర్మ సంజ్ఞిత భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందాము భూతభావోద్భవకర భూతానం భావ భూతభావ తస్యోద్భవ भूत भावद्दव तूतभाोद्भवक भूतवस्तूत्पत्तिक विग्रहवाक्यपारा अटे भूत अंटे प्राणुल భూత అంటే ప్రాణులు ఇక్కడ బెల్లంకున్న వారు క్లియర్గా చెప్పారు భూతానాం ప్రాణినాం భావ సత్త ప్రాణుల ఉనికి ప్రాణ ప్రాణులు ఎన్నో ఉన్నాయి అనేక ప్రాణులు క్రిమికీటకాలు ఉన్నాయి చెట్టు చేపలు పశుపక్ష్యాదులు మనుష్యులు ఇంతవరకు మనకి తెలుసు ప్రాణులు ఈ ప్రాణులు గలవు ఉన్నవి సో తస్య ఉద్భవ ఉత్పత్తి ప్రాణుల యొక్క ఉనికిని సంపన్నము చేయుట ఉనికిని కలిగించుట అది కర్మ అనబడుతుంది తరహ కర్త కాబట్టి అది అంటే ఈ ప్రాణులన్నీ కూడా ఉదయించటానికి మూలము ఏదైతే ఉన్నదో అది కర్మ అనబడుతుంది అంటే దీనికి ఎలా చెప్పారంటే వైదికమైన ప్రక్రియ ఇక్కడ కొంచెం వేదంలో ఉండేటువంటి ఒక దర్శనము కలదు వేద వేద ఓ విధంగా దర్శించారు ఆ దర్శనాన్ని బేసిస్గా చేసుకుని ఈ శ్లోకంలో మనకి కొన్ని అంశాలు కనపడతాయి ఇక్కడ భాష్యం కూడా అదే బేసిస్ మీద ఉంటుంది కొంచెం కాషస్గా గమనించాలి అంటే మనకి పరిపాటిలో ఉన్న విషయాలు కాదు సాధారణంగా లోకంలో అధ్యాత్మ జ్ఞానము అంటే పురాణ జ్ఞానం ఉంటుంది ఈ కథలు పురాణాలు వీళ్ళలాగా వాళ్ళలాగా అని ఉంటుంది అనువాద ప్రధానంగా ఉంటుంది కానీ ప్రకృతి పరిశీలించి మహర్షులు వెలువరించినటువంటి ఏ దర్శనము కలదో అది అది ఎప్పుడూ సాధకులు లోతుగా పరిశీలించి తెలుసుకోవాల్సినట్టుగానే ఉంటుంది వేదంలో ఏం చెప్పారంటే మనం యజ్ఞం చేస్తాం అగ్నిని వ్రేల్చి మీరు ఆహుతిని అగ్నిలో సమర్పిస్తారు సమర్పిస్తే ధూమము పుడుతుంది సో అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యక్ ఆదిత్యముపతిష్టతే ఆదిత్యా జాయతే వృష్టి వృష్ేరణం త్రజా అన్న శ్లోకం ఉంది మనుస్మృతి శ్లోకం ఈ సందర్భంలో ఆ శ్లోకాన్ని తరచుగా కోట్ చేస్తారు నేనేదో మనుస్మృతి అంతా కఠస్థం చేసుకొచ్చారని మీరు అనుకోద్దు ఆ శ్లోకాన్ని ఈ కాంటెక్స్ట్లో అదే శ్లోకాన్ని కోట్ చేస్తారు ఆ వేదంలో ఏమని చెప్తారంటే మీరు యజ్ఞం చేస్తే ఆ ధూమము పైకి వెళ్ళి అది ఒక సూక్ష్మరూపంగా ప్రకృతిలో వ్యాపించి దానివలన మేఘములు మీకు హోమం మేఘములు అవి కూడా వస్తాయి వర్షం పడుతుంది వర్షం పడితే ఆహారం నిర్మాణం అవుతుంది ఆహారం నుంచి ప్రాణులు చక్కగా బయలుదేరుతాయి కాబట్టి యజ్ఞం ఇందాక మీకు మనం చేస్తే నది ప్రవహిస్తోంది అంటే యజ్ఞము ఎందుకని మొత్తం సివిలైజేషన్స్ అన్నీ నదీ తీరాలలోనే వెళ్ళి విరుస్తాయి ఇప్పుడు సింధు నదీ నాగరికత అంటాడు సో నైలు నది నైలు నది అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ ఎప్పుడైనా సరే ఒక నది ఉండాలి నదికి ఇటు అటును సివిలైజేషన్స్ ఉంటాయి ఆధునిక కాలంలో నీరు లేకుండా బిల్డింగులు కట్టడం అనే ఒక ప్రక్రియ మీకు ఇండియాలో కనపడుతుంది అది మీకు పాపులేషన్ ఎక్స్ప్లోషన్ వల్ల వచ్చినటువంటి ఒకనొక పరిస్థితి నీరుండదు బిల్డింగ్స్ కట్టుకుంటూ పోతా ఉదాహరణకి ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఈ సిటీ మాదా మాదాపూర్ ఏదో వచ్చింది చూడండి అక్కడ బాగా కాంప్లెక్స్లోవి ఈ మధ్యన చాలా డెవలప్ అయ్యాయి ఏదో కొంత బిజినెస్ డౌన్ అయ్యి కొంత కంట్రోల్లో ఉంది తప్ప లేకపోతే చాలా వచ్చాయి అక్కడ నీళ్లు లేవు భూగర్భజలం లేదు ఐదు అడుగులు వెళ్ళినా నీరుండదు ఇంకా నదీ తీరంలో సివిలైజేషన్స్ వల్లి వెళ్ళి విరుస్తాయి అని అన్నమాట అది పిచ్చి మాట అయిపోయింది ఇప్పుడు నది ఏమిటో నది మాట దేవుడానికి అసలు అడుగులో నీటి చుక్కలేని చోట సివిలైజేషన్ అలా వెల్లు ఉంటుంది దానివల్ల సమస్యలు వస్తాయి ఇప్పుడు అక్కడి నీరు లేదు ప్రతి నీటి చుక్క మోసుకెళ్ళి అక్కడ పోయాలి ఎక్కడి నుంచి కృష్ణానది నుంచి పట్టుకురా అని ఒకడు అంటాడు గోదావరి నుంచి పట్టుకురా ఏదో చేయాలి ఏదో చేస్తారు వాటెవర్ దట్ ఈస్ నాట్ ది ఇష్యూ కాబట్టి నది ప్రవహిస్తోంది అంటే సకల ప్రాణుల యొక్క ఉత్పత్తికి అది ఆశ ఆశ్రయం అవుతుంది అలాగే వర్షం ఇవన్నీ యజ్ఞాలు ఇక్కడ మరి మనిషి చేసే యజ్ఞం కూడా దానితో కనెక్ట్ అయి ఉంది ఎలాగా వీడి యజ్ఞం చేస్తే వరుణయాగాలు చేస్తారు వర్షం పడకపోతే వరుణయాగాలు చేస్తారు మన సమాజంలో ఎలా ఉంటుందంటే మే ఫస్ట్ వీక్లో వరుణయాగాలు చేస్తారు మొన్ననే వరుణయాగాలు చేశారు ఎక్కడెక్కడో చేశారు వరుణయాగాలు చేస్తే తర్వాతేమో వర్షాలు పడ్డాయి కదా ఇప్పుడు వర్షాలు తుఫాన్ రాకూడదు మేఘం పట్టకూడదు వర్షం పడాలంటే ఎలా పడుతుంది ఏదో రూపం ఉంటుంది మేఘాలు ఏదో రూపంలో వస్తాయి దానికి మీరు లైలా అని పేరు పెట్టండి మరో పేరు మీరు పెట్టుకుంటారు పేర్లు మేఘాలు వస్తాయి గాలి వస్తుంది వర్షం పడుతుంది మేఘాలు రాకూడదు గాలి రాకూడదు వర్షం పడాలి ట్రాఫిక్ ఆగిపోకూడదు అని కోరికలు తీరవు సో ప్రకృతి విరుద్ధమైన కోరికలు తీరవు అస్టు కాబట్టి మేఘం పడింది మేఘం వచ్చింది వర్షం పడింది అదిగో వర్షం పడిపోతుంది వర్షం పడిపోతుందని గగ్గోలు అంతకుముందు గగ్గోలు ఏమిటి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ నిప్పులు కొలుమైపోయింది ఏమండి మీరు ఎలా ఉన్నారు మేము మండిపోతుందండి అంత ఏమండి మీరేం చేస్తున్నారు మేము చాలా కష్టపడిపోతుంది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వర్షం పడిపోతుంది వర్షం ఏమండి మీరేం చేస్తున్నారు వర్షం బాగా పడిపోయిందండి ప్రభుత్వం వాళ్ళు ఏం చేయట్లేదు వర్షం పడిపోతే ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు ప్రభుత్వము అంటూ ఏముండదు అక్కడ ఓ కలెక్టరు ఆయన కింద ఓ పది మంది వర్కర్సు ఉంటారు ఆఖరికి వీడికి వర్షం పడుతుంటే వీడిని నెత్తి మీద గొడుగు వేయాలంటే అక్కడ ఉండే ప్యూను ఎవడో వచ్చి వేయాలి కలెక్టర్ వచ్చి వేయడు కదా గొడుగు ఆ ప్యూను వచ్చి వేయాలి ప్యూను వీడి లాంటి ఎవడో వచ్చి గొడుగు మనకెందుకు వేస్తాడు ఏదో ఒక భ్రమ అంటే వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వచ్చి సేవ చేయాలి జీతాలు తీసుకున్న వాళ్ళందరూ సేవలు చేసేస్తున్నారా ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్ళి చూడండి ఏదో భ్రమ ప్రభుత్వం వాళ్ళు ఏదో చేసేయాలని భ్రమ మనకి మనం చేసుకోవాలి ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు ఎనీవే ఇదో సోషల్ గొడవ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో గోల అలాంటి గోళ పెట్టకూడదు ఇప్పుడు అయిపోయింది వర్షాలు అయిపోయాయి కదా మళ్ళీ రెండు మూడు రోజులు ఆగి చూడండి మళ్ళీ గోల ప్రారంభం అవుతుంది ఏమైనా ప్రారంభం అవుతుంది అదిగో నారుమళ్ళు వేసుకుందామంటే నీళ్లు లేవు వర్షాలు పట్టలేదు అక్కడి నుంచి నీరు విడుదల చేయట్లేదు ప్రభుత్వం వాళ్ళు ఏం చేయట్లేదు అని మళ్ళీ మొదలవుతుంది అన్నింటికీ రోషయ్య గారు వర్షం పడ్డా రోషయ్య గారే వర్షం పడకపోయినా రోషయ్య గారంటే ఆ రోషయ్య గారు మాత్రం ఎన్ని చేస్తారు ఇది ఈ సమాజం ఎలా ఛానల్స్ చాలా ఉన్నాయి కదా వాళ్ళు ఏదో అలర్ చేస్తూ ఉంటారు కాబట్టి యజ్ఞము ప్రకృతిలో యజ్ఞం జరుగుతోంది ఆ యజ్ఞం జరుగుతోంది కాబట్టి సకల ప్రాణులు సుఖంగా ఉన్నాయి మనిషి కూడా యజ్ఞంలో తాను భాగం కావాలి త్యాగం చెయ్యాలి చేస్తే మనం చేసి త్యాగం వల్ల సకల ప్రాణులు వర్ధిళ్ళుతో ఉంటాయి ఓ మొక్క పాతాలి చెట్టు నరికేయడమే మనిషి ప్రయో పనిగా పెట్టుకోకూడదు మొక్కలు పాతాలి తర్వాత మొక్కలకి నీళ్లు పోయాలి మొక్కల్ని పాడు చేయకూడదు నదులను పాడు చేయకూడదు భూగర్భ జలాలని పాడు చేయకూడదు వర్షం పడ్డప్పుడు ఆ వర్షజలాలని హార్వెస్ట్ చేసి మనం భూగర్భజలాలుగా మార్చుకునే ప్రయత్నం చేసుకోవాలి ఇదంతా శాస్త్రంలో చెప్పారు అదంతా మనం మరిచిపోయి ఒక విడ్డూరమైన మతము ఆచారములు పూ పూజలు అవి క్రియేట్ చేసుకుని అది చేసేస్తూ మేమేదో దేవుణ్ణి ఆరాధించేస్తున్నామని ఒక భ్రమపడి ప్రకృతిని పాడు చేసుకుంటూ తద్వారా అది ఈశ్వరారాధన కూడా అవ్వదు ఈశ్వరుడు అంటే మన ముందు నేల రూపంగా నీరు రూపంగా అగ్ని రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు మంచిది సో భూతభావోద్భవ ఇది అధియజ్ఞస్ యజ్ఞస్వరూపుడే ఉన్నాడు ఈశ్వరుడు యజ్ఞం అంటే ఏమిటి మీరు నేను చేసేటువంటి దానానికే యజ్ఞము ఇది రేపు క్లాసులో కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణ నమద పూర్ణాత్ పూర్ణముద